జై గురుదత్త యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం మూడవ భాగం రాముడు తనలో వచ్చినటువంటి తత్వ విచికిత్స చర్చను తమ్ములకు కూడా కొంచెం కొంచెం అందిస్తున్నాడు గనక వాళ్ల బుద్ధి కూడా తత్వ విషయాల మీదకే పోయి క్రమంగా వాళ్లు కూడా వైరాగ్యంలోనే పడుతూ వస్తున్నారు అందుచేతనే క్రమంగా శ్రీరాములు లాగానే తక్కిన సోదరులు ముగ్గురు కూడా చిక్కిపోవడం ప్రారంభించారు దక్షుడికి సమస్య మరింత పెరిగింది వశిష్ఠ మహర్షిని అడిగినా సరైన సమాధానమేం రాలేదు ఇదేమిట్రా ఏం చేయాలి రాయన మనసులో మధన పడుతూ ఉండగానే ఉన్నట్టుండి మబ్బులేని పిడుగులాగా విశ్వామిత్ర మహర్షి ఊడిపడ్డాడు ఒక రోజున ఆయన వస్తూనే ఒకటే హడాయుడు నేనేదో పెద్ద బ్రహ్మణైనటువంటి యాగం చేస్తున్నాను దాన్ని రాక్షసులంతా విఘ్నం చేస్తున్నారు దాన్ని రక్షించేటువంటి శక్తి నీ యొక్క పసిపాడైనటువంటి నీ కొడుకు ఆ రాముడికి ఉంది వాడిని నాతో పంపించేవయ్య అన్నాడు ఆయన చాలా అతి అవలీలుగా మాట్లాడేస్తున్నాడు మరి రాముణ్ణి పదమూడేళ్ల వాణ్ణి మరి స్తబ్దంగా ఉన్నవాడిని ఏ విషయం కూడా పట్టించుకోకుండా ఉన్నవాడిని రాక్షసుల మీద యుద్ధానికి పంపించడం అంటే ఏ తండ్రి అయినా చేయగలిగిన అందుకనే ఆ దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి చాలా కోపం కలిగిన మహర్షిని తెలిసినప్పటికీ చాలా శక్తి కలవాడని తెలిసినప్పటికీ కూడా ధైర్యం చేసి నేను రాముణ్ణి పంపించ అని చెప్పేశాడు విశ్వామిత్ర మహర్షి వచ్చి తను చేసేటువంటి యాగాన్ని రక్షించడం కోసం బాలుడైన శ్రీరామచంద్రుణ్ణి పంపించమని దశరథుణ్ణి అడిగాడు ఈ కథ సామాన్యంగా అందరికీ ప్రసిద్ధమైన కథే పూర్వరామాయణంలో దశరథుడు పుత్రమోహంచేత శ్రీరాముణ్ణి పంపించను అని అడగటం చెప్పటం విశ్వామిత్రుడు కోపించి కొంచెం హుంకరించగా దశరథుడు కొంచెం భయపడటం అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథుణ్ణి ప్రోత్సాహం చేయగా దశరథుడు ధైర్యం తెచ్చుకుని శ్రీరాము లక్ష్మణుణ్ణి కూడా విశ్వామిత్రుడు అంట అరణ్యానికి పంపటం యాగరక్షణ కోసం ఇంతవరకు మనకు మామూలుగా తెలిసిన కథ ఇక్కడే అసలైన మలుపు ఉంది పూర్వరామాయణంలో ఏదైతే వాల్మీకి మహర్షి వదిలిపెట్టాడో ఆ మలుపుని ఆధారంగా చేసుకునే ఈ యోగవాసి గ్రంథాన్ని ప్రారంభించాడు వాల్మీకి మహర్షి ఏమిటా మలుపంటే దశరథుడు రాముణ్ణి పంపించను అంటంలో కేవలం పుత్రమోహం ఒకటే కారణం కాదు ఆ సమయానికి రాముడు తీవ్ర వైరాగ్య పరిస్థితిలో ఉండి కేవలం స్తబ్దంగా ఉండటం చేత ఆ కుటుంబ రహస్యాన్ని బయట పెట్టుకోవలసి వస్తుందనే భయం చేత కూడా దశరథుడు శ్రీరాముని పంపించడానికి ఇష్టపడలేదు కాని విశ్వామిత్రుడేమో చాలా హంగామా చేసేస్తున్నాడు ఆగ్రహించేసి అటువంటి దశలో ఇక పరిస్థితి శృతమించి గ్రహించి ఆ పరిస్థితి తీవ్రతను ఆ హద్దు దాటకుండా అట్టి పెట్టేందుకోసం వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకుని విశ్వామిత్రుడికి పత్తాసుగా మాట్లాడుతూ దశరథుడికి నచ్చ చెప్పాడు ఆ మహర్షి సామా సామాన్యుడు కాదయ్యా అద్భుతమైనటువంటి శక్తులు కలిగిన మహర్షి ఆయన రాక్షసుల్ని సంహరించుకోలేక నీ కొడుకును పంపించమని అడగటం లేదు అంచేత నువ్వు ఏమీ సంకోచం లేకుండా రాముణ్ణి విశ్వామిత్రుడు అంట పంపించు రాముడి శక్తి కూడా నీకు తెలీదు అని చెప్పి కొంచెం నచ్చ చెప్పాడు అప్పుడు దశరథుడు తేరుకుని సరే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు దశరథుడు అంటే సామాన్యుడు కాదు అరవై వేల సంవత్సరాలుగా సుమారుగా అప్పటికి రాజ్యం చేస్తున్నటువంటి అనుభవశా తన నోటితో తన కుటుంబ రహస్యం చెప్పకుండా అవసరమైతే ఇంకోళ్ళ నోటితో ఆ మాట బయటకు వచ్చేందుకు వీలుగా తనకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి తనకి రాముడికి కూడా బాగా చనువునటువంటి ఒక వృద్ధుడైన పరిచారకుని పిలిచి నువ్వు వెళ్ళి రామలక్ష్మణులను ఇద్దరినీ కూడా తీసుకురావాల్సిందయ్యా అని పంపించాడు సరే ఆ పరిచారకుడు వెళ్ళాడు ఆ పరిచారకుడికి కూడా అంతఃపురంలో ఉండే రహస్యాలు తెలుసు కానీ రాజుగారు ఆజ్ఞాపించారు కనుక చిత్తం మహాప్రభు చెప్పేసి అంతఃపురానికి వెళ్ళాడు వెళ్లినవాడు తిరుగుటపాలో ఒక్కడే తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చేసి అందరి సమక్షంలో మహారాజు గారికి నమస్కారం చేసి మహారాజా మీ అబ్బాయి పరిస్థితి ఏమిటో మాకే అర్థం కావడం లేదు మరి చెప్పమన్నారు కనుక మీరు సభలోనే ఆ విషయం చెప్పక తప్పదు మీ నాన్నగారు పిలుస్తున్నారండి అంటే కశ్యపు వస్తానంటాడు కష్యపు రానంటాడు ఇది పూర్వం ఎప్పుడు లేదు ఇలాంటి విపరీత పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చిందంటే మొన్న మీరు తీర్థయాత్రలకు పంపించారే ఆ తీర్థయాత్రలకు పోయించిన దగ్గర నుంచి మీ అబ్బాయి పరిస్థితి మరీ వికటించింది ఇప్పుడు విడ్డూరంగా తయారైపోయింది అంతకుముందు కూడా కొంచెం వైరాగ్యంగా స్తబ్దంగా ఉంటూ ఉండేవాడు కాని ఈ తీర్థయాత్రల తర్వాత మాత్రం పరిస్థితి మరీ చేజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది ఏమిటయ్యా చేయజారిపోవడం అంటే అంతకుముందు దాకా మామూలుగా రాజ్య వ్యవహారాలు ఇటువంటివి పట్టించుకోకుండా ఉండేవాడు ఈ తీర్థయాత్రలు పోయించిన తర్వాత ఇంట్లో నిత్య పూజలు కూడా మానేశాడు రోజు చేసే సంధ్యావందనం కూడా సరిగ్గా చేయడం లేదు సరే మహారాజపుత్రుడు కదా ఏదన్నా కాస్త మంచి అందంగా ఉండే వస్తువులు విలాసంగా ఉండే వస్తువులు అవి ఇవి ఏదైనా చూపించి కొంచెం ఉల్లాసం కలిగిస్తే మనిషికి ఉల్లాసం వస్తుందేమో ఆశతో మేము ఏదైనా విలువైన వస్తువులు చూపిస్తే ఆ విలాస వస్తువులను చూడంగానే ఏడు చేస్తున్నాడు మగవాడు ఏంటి ఏడవడం ఏంటి రాజపుత్రుడైన తరువాత అది కాక ఈ సుఖాలన్నీ ఆభాస సుఖాలే అని ఈ భోగాల నోగుల్లో పడొద్దని తన మిత్రులందరికీ అదే పనిగా ఓహో చేస్తున్నాడు ఎందుకని నలుగురు మిత్రుల దగ్గర చేరితే ఆ కబుర్లలో పడి కాస్త ఉత్సాహం కలుగుతుంది కదా అని మిత్రులని దగ్గరికి పంపిస్తే ఆ మిత్రులకి ఎదురు బోధలు ఈ భోగాల్లో బడబోగం రాబాబు అని చెప్పేసి సరే చేతిలో బాగా డబ్బు ఉంటే విలాసంగా ఖర్చు పెట్టి దాంతో ఉత్సాహం లేని బాగా భవనం డబ్బు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తే చేతికి దొరికినంత ఎంత ఉంటే అంత యాచవికి దానం చేసి ఏది ఇవాడు దానం చేస్తున్నాం కదా లెక్క ప్రకారం చేస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం ఎంత ఇవ్వాలని కాదు చేతిలో ఎంత డబ్బు ఉంటే ఎదురు ఎవరు కనిపిస్తాడు ఇచ్చేట సరే పోన్లే దానాలు చేస్తున్నాడు కదా అదో ఉత్సాహంగా ఉంది కాబోలు చేయని మంచి పనే కదా అని మంచి మంచి బ్రాహ్మణోత్తముల్ని మీరు దానాలు పుచ్చుకోండి అయ్యా దగ్గరికి పంపిస్తే ఉత్తములైనటువంటి వాళ్ళు బ్రహ్మదేజస్తో కనిపించే ఎవరైనా కనిపించగానే వాళ్ళని చూసి అయ్యా ఈ ప్రపంచం అంతా కదా అంటూ బకబా నవ్వేస్తున్నాడు అంటే దానం పుచ్చుకుంటున్నారు మీరు మహా మేధావులు వేదవేత్తలు తత్వవేత్తలు మీరు కూడా ఈ ఐశ్వర్యం కోసం దానం కోసం వచ్చారా అన్నట్టుగా పక్కపక్క నవ్వుతున్నాడు నేను తెలుసుకున్నానయ్యా ఈ ఐశ్వర్యము ఈ బంగారము ఈ సంపదలు ఇవేవుడు విలువైనవి కాదు అంతా నశించిపోయేవే అని వాళ్ళకి మనవి చేస్తున్నట్టుగా పక్కపక్క సరే ఇది ఇది సరిగ్గా ఏమి ఉపాయం ఎక్కడికి రాలేదు కొని బాగా బంధువుల్ని వరసైన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ గురించి చెప్పి వాళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళిట్లా ఉన్నారు ఆ బంధువులు ఈ బంధువుల కుటుంబ వ్యవహారాలు చెబితే ఏదైనా దారిలోకి వస్తాడేమో ఆకపులు ప్రారంభిస్తే బంధువుల మాట కాదు కదా అమ్మా నాన్న అనే చుట్టరికాయ కూడా మండి ప్రపంచంలో ఎవరికి ఎవడు ఎదురు తిరుగుతున్నాడు ఆయన పరిస్థితి ఇట్లా ఉంది ఇకపోతే ఈయన తమ్ముళ్ళు ఉన్నారు లక్ష్మణ భరత శత్రుఘ్నలు వీళ్ళు ఉన్నారు అంతకుముందు మామూలుగానే ఉండేవాళ్ళు అన్నగారు ఎప్పుడైతే ఈ తత్వపరమైనటువంటి మాటలు మాట్లాడటం మొదలెట్టారో వాళ్ళు ఇన్సూమెంట్స్గా అట్లాగే తయారయ్యారు ఏమిటయ్యారు అంటే అంటే వీళ్ళు ఏమన్నా ఫొటోస్టాడ్ కాపీలాగా ఉన్నారు ఆయన ఒరిగిన కాపీలాగా ఉన్నాడు ఆయన ఏ రకమైన ఆలోచనలు చేస్తే వీళ్లు ఆ రకంగానే ఆలోచనలు చేస్తున్నారు ఆయన ఏ రకంగా వైరాగ్యంగా ఉంటే వీళ్లు అట్లాగే తయారవుతున్నారు ఇలా ఉంది పరిస్థితి మహారాజా మేము మరి మా పరిచారక వర్గంలో అనేక రకాలుగా ఉపాయాలు చేశాము ఎన్ని ఉపాయాలు చేసినా ఆ శ్రీరామచంద్ర ప్రభు ఏమీ దారికి రావడం లేదు ఆయన దారికి రాకపోయేసరికి ఆయన తమ్ముళ్ళు కూడా ఎవరికి ఎవరు ఏమీ దారికి రావడం లేదు అంతేత మానుష ప్రయత్నాలు ఏమీ ఇక్కడ ఫలించడం లేదు కనుక మీరు దీని గురించి గట్టిగా దృష్టి పెట్టి ఎవరినైనా మంచి మహాత్మును తెచ్చి మంత్రమో తంత్రమో మరి ఏం చేస్తారో విభూలు కట్టిస్తారో తాయితులు కట్టిస్తారో మరి ఏం చేస్తారో చూసి మీ బిడ్డలు మీరు బాగు చేసుకోవడం చాలా మంచిదండి ఇలా గనక వదిలేస్తే మరి వంశానికి చాలా ప్రమాదం వస్తుంది సుమా నేను పెద్దవాడినిగా నాకు చెబుతున్నాను మరి మహారాజు క్షమించాలి అని నమస్కారం పెట్టాడు దశరథుడు అనుకున్నట్టుగానే తన నోటితో కాకుండా పరిచారకుడి నోటి ద్వారా మొత్తం వార్త చెప్పించడం అయిపోయింది అయితే వార్త చెప్పించాను సంతోషం బాగానే ఉంది కానీ కొడుగిట్ట దుఃఖం మాత్రం దశరికి కొంచెం పెరిగిపోయింది విశ్వామిత్రుడుగా ఆశ్చర్యంగా విన్నాడు ఎందుకంటే ఆయన ఒక ఒక ప్రణాళిక వ్యక్తికి వచ్చాడు ఎందుకని శ్రీరాముడు సూర్య వంశంలో జన్మించబోతున్నాడని గ్రహించి ముందుగానే ఆ వంశం మొత్తానికి గురుత్వాన్ని స్వీకరించి వశిష్ఠ మహర్షి అక్కడ కూచున్నాడు శ్రీరాముడికి సాక్షాత్ విష్ణువుకి గురువు అయ్యేటువంటి పదవిని ఆయన కొంచెం ఆలస్యంగా ఆ గుర్తించాడు ఓహో అప్పుడే శ్రీరామచంద్రమూర్తిగా పుట్టేశాడయ్యా విష్ణుమూర్తి మనం ఇప్పుడు ఆలస్యం చేస్తే లాభం లేదు మనం కూడా వెళ్ళి ఏదో కొంత ఆయన ఆశ్రయించి ఆయనకి మనకున్నటువంటి తత్వ విద్యని మనం చేసుకుని మనం కూడా శ్రీరాముడికి గురువు అన్నటువంటి కీర్తిని సంపాదించాలనేటువంటి భక్తి భావంతో ఆయన ఇక వచ్చాడు అయితే వచ్చేటప్పటికి ఇంత విషమంగా పరిస్థితి ఉంటుంది ఆయన ఊహించలేదు ఈ పరిస్థితి విన్నాక ఆయన ఏం చేశాడంటే కొంచెం క్షణం ఆలోచించాడు ఆలోచించి దశరథ ఏమన్నా దశరథా నువ్వేం భయపడబోకు ఇది శ్రీరాముడికి ఏమి మతిచీలించడం కాదు స్వచ్ఛమైనటువంటి వైరాగ్యం ఎవరికి కలుగుతుందో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ రకమైన పరిణామం కలుగుతుంది అజ్ఞానం వల్ల గాని మతిభ్రమణం వల్ల గాని పిచ్చి ఆలోచనల వల్ల గాని తప్పుడుదారి ఆలోచనల వల్ల గాని ఇలాంటి ప్రవర్తన రాదు కనుక నువ్వేం భయపడద్దు శ్రీరాముని ఇక్కడికి పిలిపించు అతని హృదయాల్లో ఏ ఏ సందేహాలున్నాయో మేము తెలుసుకుంటాం వాడన్నిటికీ కూడా హేతుబద్ధంగా ఉండేటువంటి సమాధానాలు చెప్పి అతని మనస్సు స్వచ్ఛంగా నిస్సందేహంగా తయారయ్యేటట్లు మేము చేస్తాం ఎప్పుడైతే అతని హృదయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయో అప్పుడు నేను చేసే బోధ వల్ల అతనికి అఖండమైన ఆనందం ఏ ఆనందం అయితే సహజంగానే అతని హృదయంలో ఉన్నదో అది ఆవిష్కృతమై అతడు ఆమందానందాన్ని పొందుతాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు తత్వజ్ఞాని అవుతాడు ఆత్మజ్ఞాని అవుతాడు అని చేత మేము ఆ పని చేసి సందేహం సంకోచ మనసులో పెట్టుకోబోకు దీనికోసం మంత్రాలు తంత్రాలు విపుదులు తాగితులు ఇవేమీ అక్కర్లేదు ఎంతో అదృష్టం ఉంటే గానీ వైరాగ్యం రాదు స్వచ్ఛమైన వైరాగ్యం నీకు వచ్చింది నీ పిలిపించు అన్నాడు వశిష్ఠ మహర్షి మాత్రం ఏం మాట్లాడలేదు మౌనంగా చూస్తూ ఉంచున్నాడు ఆయన తెలుసు ఏంద్రబో ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఈ రాముడు అనే విద్యార్థిని ఆయన పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు గనకనే తీర్థయాత్ర రూపంలో సత్కర్మ కూడా చేయం చేసి సత్కర్మ రూపేణ అంటే తీర్థయాత్ర రూప సత్కర్మ రూపేణ మనశ్శుద్ధిని సాధించి ఉపదేశానికి అర్హమైన స్థితిలో తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు అప్పటికే వశిష్ఠ మహర్షి తెలుసు అందుకోసం మౌనంగా వింటూ సరే దశరథుడు విష్ణామిత్రుడు యాకులని శిరసావహించి మళ్లీ ప్రతిహారిని పంపించాడు వెళ్ళి రాముని తీసుకురావయ్యారు ఈ ప్రతిహారిలా బయలుదేరడం లేదో అల్లంత శ్రీరామచంద్ర ప్రభువు తనే వస్తున్నాడు ఎలా ఉన్నాడు మామూలుగా రాజపుత్రులు ఎవరు రాదు ధరించవలసినటువంటి మంచి షోక్ ఆభరణాలు ఏవీ ధరించలేదు మంచి డ్రెస్సు కూడా ధరించలేదు మామూలు పట్టలు కట్టుకున్నాడు ఒంటి మీద ఆభరణాలు గాని నిత్తి మీద కిరీటం కానీ ఆడంబరాలు ఏమీ లేవు మనిషి బాగా చిక్కిపోయి ఎండిపోయి ఉన్నాడు మొహం దిగులుగా ఉంది కళ్ళలో మంచి కాంతి కనిపిస్తాం తప్పితే మనిషి అంతా వేళ్లాడిపోతూ కనిపిస్తున్నాడు ఆయన వెనకాలే తమ్ముళ్ళు వస్తున్నాడు ఆ రాముడు ఎప్పుడైతే రెండోసారి ఇక్కడ పంపిద్దాం అనుకుంటున్నారో వేసే అలా కనిపిస్తున్నాడు అప్పుడు చూడేస్తున్నాడు మరి చూడండి రాముడేక మరి ఆ మన సంకల్పం ఆ రాముడు అపదాకా నీరసంగా ఏదో స్తబ్దంగా ఉన్నాడు కాని తీవ్ర సభలోకి ప్రవేశించాక మాత్రం అటెన్షన్లోకి వచ్చేశాడు ఒక్కసారి జాగ్రత్తలోకి వచ్చేసి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా క్రమం తప్పకుండా ఎవరికి ముందు నమస్కారం చేయాలో వారికి నమస్కారం చేశాడు ఎవరికి తర్వాత నమస్కారం చేయాలో వారికి తర్వాత నమస్కారం చేశాడు ఎవరిని ఎలా పలకరించాలో అలా పలకరించాడు అంతవరకు మాత్రం చాలా చురుగ్గానే వ్యవహరించాడు మనసులో తొట్టుబాటు మనస్సు అన్యథా ఉన్నటువంటి లక్షణం కానీ ఏం లేకుండా చాలా బ్యాలన్స్డ్గా వ్యవహరించాడు దశరథుడు అంతమాత్రానికే సంతోషించి ఆ రాముని దగ్గర తీసుకుని తన సింహాసనంలో తన ఊళ్ళోనే కూర్చోబెట్టుకుని మెల్లిగా గురగించి ఇలా అన్నాడు ఏంటంటే నాయన నువ్వేదో ఒక రకంగా కనిపిస్తున్నావు మరి నువ్వు బాగా చదువుకున్నవాడివి తెలివైన వాడివి జ్ఞానం గలవాడివి తెలివి గల వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే ఆ సమస్యలను పెద్దలతో చర్చించి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలి కాని తమలో తమే ఆ సమస్యను గురించి మళ్లీ మళ్లీ మదనపోతూ ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలుసుకోకుండా ఎవరైనా కనుక కాలక్షేపం చేసినట్లయితే వాళ్ళు తెలివి గలవాలనిపించుకోరు ఎందుకంటే వారి సమస్యకి ఎప్పటికీ పరిష్కారం దొరకదు కనుక సమస్యలు ఉన్నప్పుడు మనసులో కల్లోలం పెట్టుకోకూడదు ఉన్న సమస్య ఏమిటో పెద్దలతో చర్చించాలి అలా చర్చిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది నీ మనసుకు శాంతి దొరుకుతుంది అంతేగాని ఏమే లేకుండా అలా నీలాగా కలవలపడుతూ ఉంటే అది అవివేక లక్షణం గాని వివేక లక్షణం కాదయ్యా మరి నువ్వేమిటి ఇట్లా ఎవరితో నీ మనస్సులో మాటకు బయటపెట్టుకోవు ఎన్నిసార్లు అడిగినా కూడా నీ మనస్సులో ఏముందో చెప్పవు ఇప్పుడు వశిష్ఠ విశ్వామిత్రాది మాటలు ఇక్కడ ఉన్నారు విశ్వామిత్రుల నిన్ను అనుగ్రహించడానికి స్వయంగా సన్నద్దులై ఉన్నారు నీ మనస్సులో ఉన్న సందేహాలు ఏమిటో ఎప్పటికైనా వాడితో చెప్పు అని చెప్పి శ్రీరాముని అనేక రకాలుగా ప్రోత్సాహం చేశాడు అప్పుడు శ్రీరాముడు చాలాసేపు లోపల లోపలే మథనపడి పెద్దగా నెట్టూర్చి మెల్లిగా తన మనస్సులో ఉన్నటువంటి కల్లోలాన్ని ఒక పేలిపోతున్న అగ్నిపర్వతం తన మనస్సులో కల్లోల ఆ సందేహ పరంపరను తన ఆలోచన ప్రవాహాన్ని విశ్వామిత్ర మహర్షి ముందర మెల్లిగా పరచడం ప్రారంభించాడు యోగవాసి గ్రంథానికి అసలు పునాది అయిన ఆలోచన ఏమిటి అంటే తత్వ విచికిత్స నిజంగా ఎక్కడ ప్రారంభిస్తుంది మేధావి అయిన మానవుడికి అసలు ప్రశ్నలు ఏ దశలో ఎలా పుడతాయి ఎలా ఆలోచన చేయాలి అనే విషయాన్ని మనకి బోధించేందుకోసం గాను వాల్మీకి మహర్షి విస్తారంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క మనస్సులో ఉన్నటువంటి సందేహ కల్లోల పరంపరను మనకు అందించాడు ఇలా చెప్పాడంటే శ్రీరామప్రభు ఇలా అన్నాడు బారుడు పన్నెండేళ్ల వాడు ఏమంటున్నాడు హే విశ్వామిత్ర మహర్షి నేనెలా పుట్టానో నాకు తెలియదు పుట్టి కొంచెం పెరుగుతున్న దగ్గర నుంచి పెద్దవాళ్లు ఏం నేర్పారో అదే నేర్చుకున్నాను అదే అలవాటుగా మారిపోయింది నాకు ఆ తర్వాత వాళ్ళు చదువులు చదివించారు వాళ్ళు చదివించిన చదువులే చదువుతూ వచ్చాను అయితే ఈ చదువులు చదువుతున్న కొద్దీ నాకు మెల్లుగా మనసులో ప్రశ్నలు మొదలట్టినాయి ఏమిటి లోకం ఈ మనుష్యులేమిటి వీళ్ళ మనస్సులేమిటి ఈ ప్రపంచం ఏమిటి ఇది నిజంగా సత్యమైన వీళ్ల ఆలోచనలకు గానీ ఆచరణకు గానీ నిజంగా అర్థం ఉన్నదా అనే ప్రశ్నలు బయలుదేరినాయి శాస్త్రాల్లో ఈ ప్రశ్నల గురించి చాలా చర్చ చేశారు ఆ చర్చ చేసిన నాకు ఇంకా సందేహాలు పెరిగినాయే నాకు సందేహాలు తగ్గలేదు ఆ తరువాత ఈ శాస్త్ర పరిశీలన లాభం లేదురా మనం స్వయంగానే లోకాన్ని చూడాలి లోకాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తీర్థయాత్రలకు వెళ్లేను తీర్థయాత్ర నిమిషంతో లోకం అంతా స్వయంగా తిరిగి స్వయంగా అధ్యయనం చేశాను ఈ లోకాన్ని అధ్యయనం చేయడంతో అంతకుముందు దాకా కొన్ని విషయాలు నాకు అర్థమైనవి అనుకుంటూ వచ్చినవి కూడా ఇప్పుడు అర్థం కాలేదని మళ్ళీ నిర్ణయానికి వచ్చేసాను అంతకుముందు కొన్ని విషయాల్లో ఇంతవరకు పర్వాలేదు స్పష్టంగానే ఉంది అనుకున్నది కూడా శాస్త్రాల్లో బాగా అర్థమైందిరా అనుకుంటున్నది కూడా లోకం చూసిన తర్వాత అసలు మూలం మనకు అర్థం కాలేదురా అని స్పష్టం అయిపోయింది ఎందుకంటే లోకంలో ఏమంటున్నారంటే ఈ లోకంలో ప్రతివాడు సుఖం కోసమే వెంపరలాడుతున్నాడు అంటున్నారు నాకు చూస్తే లోకంలో ప్రతివాడు జీవితంలో సుఖాల కోసం వెంపరలాటం కాదు సుఖాల కోసం వెంపర్లాటే జీవితం ఇదే ప్రపంచం ఈ ప్రపంచంలో వేరే కనిపించట్లా నాకు అసలు కిన్నా సంసార సంతతి మృతయే లో జననాయచ మహర్షి సుఖం సుఖం అంటారయ్యా ఏమిటా సుఖం ఈ ప్రపంచంలో ప్రతివాడు పుడుతున్నాడు ఎందుకు పుడుతున్నాడు ఎందుకు బతుకుతున్నాడు వాడు చాలా సమాధానాలు చెబుతాడు ఒకటి నేను రాజుని కావడానికి బతుకుతున్నానంటాడు ఒకటి నేను కృష్ణుని కావడానికి బతుకుతున్నాను అంటాడు ప్రతివాడు ఏదో చెబుతున్నాడు కానీ నాకు చూడగా ప్రతివాడు ఎందుకు పుడుతున్నాడు అంటే వాడు చావడానికే పుడుతున్నాడు జాగ్రత్త మృతయే లోకే ప్రతివాడు ఎందుకు పుడుతున్నాడంటే చావడానికే పుడుతున్నాడు వేరే కారణం లేదు ఈ మధ్యలో అవన్నీ నీటి పొడగలే సరే పోనీ ఎందుకు చూస్తున్నాడు వాడు అంటే మళ్లీ పుట్టడం కోసమే చూస్తున్నాడు అంతకంటే వేరే నాకు సారం కనిపించడం లేదు అదేమిటయ్యా అంటే ఈ లోక యాత్రను పరిశీలించగా ఈ లోకంలో చచ్చిపోవడం మళ్ళీ ఈ లోకంలో పుడుతూ ఈ మధ్యలో కొంత గ్యాప్ ఈ గ్యాప్లో కొంత వ్యవహారం అంతే తప్పితే ప్రతివాడు చావడం కోసం పుట్టడం పుట్టడం కోసం చావడం ఇంతకంటే సారం నాకేం కనిపించడం లేదు ఇలాంటి ఈ లోకంలో నేనేమనుకుంటున్నాను నా గురించి రాజు కొడుకుని అనుకుంటున్నాను నేను ఎవరికి రాజుని ఏమి రాజుని ఏమిటి ఈ రాజ్యం వల్ల నాకు ప్రయోజనాలు ఏమిటి కిమ్ మే రాజ్యేనా కిం భోగై కోహం కిమిదమాగతం ఎన్మిధ్యై వాస్తు తన్మిథ్య కశనామ కిమాగతం నేను రాజునే ఎవరినండి రాజుని ఎవరికై రాజు తెచ్చినందుకయ్యా ఈ రాజ్యం వల్ల నీకు భోగాలు వస్తాయి అనుభవించమంటారేమో ఈ రాజభోగాలు ఎందుకు ఈ భోగాలు అసలు నేనెవరినో తెలియకుండా ఈ భోగాల మాట ఏమిటి ఈ నేనెవరు ఈ ప్రపంచం ఎవరు ఈ రెండు కూడా సత్యమే కావడానికి మాత్రం వీల్లేదు ఈ రెండింటిలో ఏదో ఒకటి అసత్యమై తీరాలి మిచ్చయి తీరాలి అయితే నేను మెచ్చ కావాలి లేదా ఈ ప్రపంచం మెచ్చ కావాలి లేదా రెండూ మెచ్చ కావాలి అంతేగాని ఈ రెండిట్లో రెండు సత్యమై కావడానికి మాత్రం వీల్లేదు సరే అంతవరకు బాగా నిశ్చయం అయిపోయింది నాకు రెండిట్లో నేనే మెచ్చ అంటారా లేదా ప్రపంచమే మెధ్యంటారా రెండిట్లో ఏది మెధ్యయినా రెండో వారికి ప్రయోజనం లేదు నేనే మెధ్య అయితే వాడికి రాజ్యాలు ఈ శరీరం ఎందుకు ఈ శరీరానికి పోషణ ఈ శరీరానికి విహారాలు ఎందుకు ఇదంతా మెచ్చ అవుతుంది కాదయ్యా నువ్వు సత్యమే ఈ ప్రపంచం మాత్రం మెధ్య ప్రపంచం మిథ్యయితే ఈ మిథ్యా ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు మిథ్యే ఈ మిథ్యా ప్రపంచంలో ఉండేటువంటి దుఃఖాలు మిథ్యే మిథ్యైన సుఖాల కోసం నేను వెంపరలాటం దేనికి మిథ్యైనటువంటి దుఃఖాలు పోవాలని ఏడడం దేనికి కనుక ప్రపంచం మిథ్యన్నా నేనేమీ పని చేయక్కర్లేదు నేను మిథ్యంటే అసలు నేను పనిచేసే ప్రసక్తే లేదు కాదయ్యా రెండు సత్యమే అది మాత్రం సాధ్యం కాదు అంతవరకు నిశ్చమైపోయింది నాకు కనక మహర్షి ఏ రకంగా చూసినా ఈ ప్రపంచంలో సారంగళ వస్తువులు ఏది నాకు కనిపించడం లేదు సరే నీకు కనిపించకపోతే పోయిందయ్యా అనేక మంది కనిపిస్తోంది కనిపించకపోతే నీ దోషమేమో నీతి తక్కువేమో అంటారేమో నేను బాగా లోకాన్ని పరిశీలించి చూశాను ఈ ప్రాపంచిక సుఖాల కోసం పరుగులు పెట్టే వారిని ఎందరిలో లోతుగా లోతుగా పరిశీలించి చూశాను మామూలు మానవుని చూసాను యోగులను చూసాను తపస్సును చూసాను నన్ను కూడా నేను చూసుకున్నాను అందరి పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకడు ప్రయాణం మొదలట్టాడు దారిలో ఎడారి వచ్చింది అదే మొదటిసారిగా వాడు ఎడారిలో ప్రయాణం చేయడం ఎడారిలో ప్రయాణం ప్రారంభించేపటికి మంచి వేసవి కాలంలో వాడి కొందో నదిలాగా కనిపించింది మంచి దాహంగా ఉందేమో మరి కూడా తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి వెంటనే నది కనిపిస్తోంది కానీ వాడు పరిగెత్తలు మొలెట్టాడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి నోట్లో నొరకక్కాడు తప్పితే అది అక్కడ మాత్రం నది దొరకడం దాంతో ఏమర్థమైందంటే అది నదిలాగా కనిపిస్తోంది తప్పితే నది కాదయ్యా దాని పేరు ఎండమావి అని అర్థమైంది ఒకసారి అర్థమైన తర్వాత వాడి పరిగెత్తనలే వాడికి మన్నాడు కూడా మళ్ళీ మధ్యాహ్నం చేసరికి ఎండమావులు మహానదుల్లాగా మహాప్రవాహంలాగా వరదలు వస్తున్నట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి అయినా సరే వాడి ఒకసారి విషయం తెలిసింది గనక వారు పరుగులు పెట్టట్లేదు ఇక ఎండమావుల గంట ఈ లోకంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఐహిక సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారో వారు ఎంత శాస్త్రజ్ఞానం కలవారైనా ఎంత తపస్సు కలవారైనా ఎంత యోగాలు చేసిన వారికి ఇంకా ఈ ప్రపంచమంతా ఎండమావి లాంటిదనే విషయం అర్థం కాల నాకేమో అది అర్థమైపోయింది ఎండమావేని అర్థమైన బాడసారి ఏ విధంగా పరుగులు పెట్టడో ఆ రకంగా నేను ఈ ఐహిక సుఖాలనే ఎండమావల వెంట పరుగులు పెట్టలేకుండా ఉన్నా పరిస్థితి అలాగా ఉంది ఇంతకీ ఈ ప్రపంచంలో అసలు పుట్టేదెవరు చచ్చేదెవరు అని నా ప్రశ్నే ఎందుకంటే నేను పుట్టాక నాకు ఈ ప్రశ్న వచ్చింది పుట్టిన తర్వాత మరణించే లోపల కొంత కథ జరిగితే ఆ కథలను నా కథలను నేను పరిశీలించుకున్నాను ఎదుటి కథలను పరిశీలించుకున్నాను పరిశీలించిన ఏం చెప్పాను ప్రతివాడు మరణించడానికే జన్మిస్తున్నాడు మళ్ళీ జన్మించడానికే మరణిస్తున్నాడు అని చెప్పాను అయితే నాకు ఆ తర్వాత మళ్ళీ మరో ప్రశ్న వచ్చింది చూడగా చూడగా అసలు జన్మించేదెవడు మరణించేదెవడు నిజంగా జన్మ మరణము అనేటువంటి పదార్థాలు ఉన్నాయా అసలు వస్తువుల ఘటనలు ఉన్నాయా నిజంగా అనే ప్రశ్న బాగా ఆలోచించగా ఆలోచించగా నాకేమనిపిస్తోందంటే లోకంలో పదార్థాలు కొంతసేపు కనిపిస్తాయి ఆ తర్వాత కనిపించవు అంతే చావడం పుట్టడం అనేటువంటి రెండు సంఘటనలు లేవు కనిపించడం కనిపించకపోవడం అంతవరకే అంచేత నిజంగా ఉన్నవి రెండే కనిపించడం కనిపించకపోవడం అని అయి లోకంలో కనిపించడం వేరు జన్మించడం వేరు కనిపించబోవడం వేరు మరణం వేరు అని వేరే వేరే గళ్లు కట్టుకుని ఏదో ప్రపంచంలో కథ నడుపుతున్నారు కానీ అటువంటిది లేదు అక్కడ ఈ ప్రపంచంలో ఇంతకు ఎవడో పుట్టలేదు ఇంతకు ముందు చావలేదు ఇక ముందు ఎవడో పుట్టబోడు ఎవడు చావబోడు అని నాకు అనిపిస్తోంది సరే ఏమిటయ్యా ఇంత బ్రహ్మాండంగా ఏదో లోకోత్తరంగా మరి సిద్ధాంతాలు చెబుతున్నావే ఇంతకు నువ్వు బతికున్నావా లేదా నువ్వు ఇప్పుడు బతికున్నావంటే ఒకప్పుడు పుట్టావా లేదా ఒకప్పుడు పుట్టి ఇప్పుడు బతికుంటే రేపు చచ్చిపోతావా లేదా అని అడుగుతారేమో లోకంలో నేనే కాదు బతికి ఉన్నాను అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి పరిస్థితి ఇంతే ఎవడు ఇంతవరకు పుట్టలేదు ఎవరు చావలేదు చావబోడు ఎందుకంటే వాడు పుట్టలేదు గనక అచేతనాయువ జనా పవనై ప్రణనామభి ధనంత సంస్థిత వ్యర్థం యథా కీచక ఎలా ఉందంటే నా పరిస్థితి ఈ లోకంలో ఉండే జనాల పరిస్థితి ఎలా ఉందంటే ఒక అడవి ఉందనుకోండి అడవిలో వెదురు చెట్ల పొద ఒకటి ఆ వెదురు పొదల్లో కొన్ని బొంగులు బాగా లావుగా ఉండి ముదిరిపోయి ఆ ముదిరిన తర్వాత పగులుతాయి ఆ పగిలిన తర్వాత ఆ పగుళ్ళలోకి హోరుగాలి చొరబడుతుంది హోరుగాలి బొంగుల్లోకి ప్రవేశించేసరికి కీలుతున్న శబ్దం వస్తుంది అలా శబ్దం వచ్చేసరికి వాటిని బొంగులు అంట మానేసి వాటిని కీచగాలంట మొదలెడతారు మన వాళ్ళు ఈ హోరుగాలికి కీతు శబ్దాన్ని పుట్టించేటువంటి వెదురు బొంగులకు ఎటువంటి అర్థం ఉన్నదో ఆ వెదురు బొంగుల్లోంచి వచ్చేటువంటి కీతు శబ్దాలకు ఎంత అర్థం ఉన్నదో ఈ మానవులు చేసేటువంటి శాస్త్రార్థాలకు అంతే అర్థం ఉంది ఆ మానవులు ఈ వెదురు బొంగులు రెండు సమానమే ఈ మానవులు పెద్ద పెద్ద కీచుకు ధ్వనులు చేస్తున్నారు మేము వేదాంత శాస్త్రాలతో కావండి మేము తర్క శాస్త్రాలతోండి కొత్త కొత్త సిద్ధాంతాలు చదువుతున్నాము అండి అని ఏవో చదువుతున్నారు నిజానికి ఈ మానవుడు కూడా ఒక ప్రాణం లేని ఒక జలమైనటువంటి వెదురు బొంగు లాంటి వాడు ఆ వెదురు బొంగులోనేమో హోరుగారి ప్రవేశించింది ఈ మానవుల్లోనేమో ప్రాణవాయువు ప్రవేశించింది మానవుల్లో ప్రాణవాయువు ప్రవేశించేప్పటికి దీంట్లో వీటిలోంచి కూడా కొంత వింత వింత శబ్దాలు పుడుతున్నాయి వెదురు బొంగులో పుట్టినట్టే కనుక ఆ వెదురు బొంగుల యొక్క శబ్దాలకి ఈ మానవులు చేసేటువంటి ధునులకి నాకేమి తేడా కనిపించట్ల అందుచేత నువ్వు జీవించి ఉన్నావా నువ్వు జీవించలేదా నువ్వు జీవిస్తే ఒకడు పుట్టినట్టే కదా అనే ప్రశ్న ఈ ప్రశ్నలన్నీ ఆ వెదురు బొంగుల కీల్చు గొంతుల వంటివే అంతకంటే ఏమి లేవు కనుక ఎవడో పుట్టడం లేదు బతకడం లేదు మరణించడం లేదు కనుక ఈ లోకపు పరిస్థితిని చూడగా నాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి గొంతులో ఏడుపు వచ్చేస్తోంది అయితే ఏడవేమయ్యా అంటే నిజలోక భయాదేవ గళద్భాష్టం నరోదిమి ఇంట్లో వాడంతా గోల్గోలు చేస్తారని పెద్ద గొంతు పెట్టు ఎడవట్లేదయ్యా ఏడుస్తున్నట్టుగా పరిస్థితి ఉంది అని మనవి చేశాడు శ్రీరామచంద్ర ప్రభు ఈ విధంగా ప్రారంభించి శ్రీరాముడు తను ప్రపంచాన్నంతా ఏ విధంగా పరిశీలన చేశాడో ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని ప్రతి వస్తువుని గురించి తను ఏ రకంగా విశ్లేషణ చేశాడో ఆ విశ్లేషణ అంతా అంశాల వారీగా ఒక్కొక్కదాన్ని తీసుకున్న ఒకదాని తర్వాత ఒకటిగా వశిష్ఠ మహర్షికి విశ్వామిత్ర మహర్షికి కూడా మనవి చేశాడు యోగ గ్రంథంలో ఒక భాగం కూడా ఈ శ్రీరామ వైరాగ్య వర్ణనకే వినియోగించేశారు ప్రతి విషయాన్ని అనేక కోణాలలోంచి పరిశీలించి విస్తారంగా వివరించడమే యోగ వాసిష్టంలో ఉన్న ప్రత్యేకత అందువల్లే ఈ గ్రంథంలో అనేక చోట్ల పునరుక్తి లాగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది నిజంగా పునరుక్తి కాదు ఈ మొత్తం గ్రంథం ముప్పై రెండు వేల శ్లోకాలని చెప్పుకున్నాం అసలు రామాయణం ఏమో ఇరవై శ్లోకాలు మొదట్లో బద్ధకంగా ప్రారంభించిన యోగ వాసిష్టమేమో శ్లోకాలు అంటే అసలు రామాయణం కంటే ఇది పన్నెండు శ్లోకాలు ఎక్కువ అనమాట అందుకనే బ్రహ్మగారు శ్రీరాముడి యొక్క అసలు స్వరూపాన్ని ఈ గ్రంథంలో వివరిస్తున్నావయ్యా మానవద్దు ఈ యోగవాసి గ్రంథ రచన అని చెప్పాడు అంచేత ఈ వాల్మీకి మహర్షి తన యొక్క యోగవాసిష్ఠ గ్రంథాన్ని బాగా ఆలోచన చేసి ఆరు ప్రకరణాలుగా విభజించాడు ఆరు ప్రకరణాల్లో మొదటి ప్రకరణం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వైరాగ్య ప్రకరణం ఈ వైరాగ్య ప్రకరణంలో పన్నెండేళ్ల రాముడికి వైరాగ్యం ఎలా వచ్చిందో ఆ వైరాగ్య స్వరూపం ఏమిటో దీంట్లో విపులంగా వర్ణించేశాడు ఆ తరువాత ప్రకరణం పేరు ముముక్షు వ్యవహార ప్రకరణం దీనిలో మోక్షం మాత్రమే కావాలి అనుకునేటువంటి మోక్షేచ్చగలిగినటువంటి ముముక్షువైన సాధకుడకు ఏ రకమైనటువంటి సాధన ఉండాలి ఏ రకమైన లక్షణాలు ఉండాలి వాడికి పురుష ప్రయత్నం చేయాలా అక్కర్లేదా అంటే మోక్షం కావాలనుకునేటువంటి సాధకుడు మోక్షం కోసం పురుష ప్రయత్నం చేయాలా అక్కర్లేదా అనే విచారణ కూడా దీంట్లో చేశారు చివరికి పురుష ప్రయత్నం చేసి తీరవలసిందే అని సిద్ధాంతం చేసేసారు ఇది రెండవ ప్రకరణం ఆ తర్వాత మూడవ ప్రకరణం పేరు ఉత్పత్తి ప్రకరణం ఇప్పుడే శ్రీరామచంద్ర ప్రభు గత వారంలో మనం చెప్పుకున్నాం తన యొక్క ఆలోచనలను చెబుతూ అసలు మనిషి జన్మించడం ఉందా మరణించడం ఉందా అని ప్రశ్న చేశాడు దాన్నే అసలాగా తీసుకుని ఈ ప్రపంచానికి ఉత్పత్తి ఉందా లేదా అని విచారణ చేశారు ఈ మొత్తం ప్రపంచానికే ఆ ప్రకరణం పేరు ఉత్పత్తి ప్రకరణం ఆ తర్వాత ఈ ప్రపంచానికి స్థితి ఉందా అని విచారణ చేశారు దాని పేరు స్థితి ప్రకరణం ఆ తర్వాత ప్రకరణం పేరు ఉపశమ ప్రకరణం అంటే ఈ ప్రకరణంలో ప్రపంచోపశమం కలిగించే విధానాలను వివరించారు చివరిది ఆరో ప్రకరణం చిట్ట చివరి ప్రకరణం దాని పేరు నిర్వాణ ప్రకరణం ఇది చాలా పెద్ద ప్రకరణం దీన్ని రెండు భాగాలుగా పూర్వోత్తర భాగాలుగా వివరించారు నిర్వాణం అంటే అది చాలా సూక్ష్మమైన విషయం మోక్షము సారాంశం అనమాట నిర్వాణం అన్నా మోక్షం అన్నా ఒకటే కొంతమంది నిర్వాణం అనేది ఒక ప్రత్యేక మతం వాళ్ళు ఉపయోగించుకునే పదం అంటారు అదేమి కాదు ఇది ఉపనిషత్తులో ఉపయోగింపబడిన పదమే దీనినే యోగ వాసిష్టంలో కూడా వాల్మీకి మహర్షి వినియోగించాడు మోక్ష ప్రాప్తిని గురించి దీనిలో కూలంకషంగా చర్చ చేశారు ఇది చివరి ప్రకరణం దీ దీనితో ఆరు ప్రకరణాలు పూర్తయినాయి అయితే మొట్టమొదటి ప్రకరణం పేరేమిటి వైరాగ్య ప్రకరణం అని చెప్పారు ఎందుకని మొట్టమొదటి పెట్టారు అంటే ఎవరికైనా సరే ముందు వైరాగ్యం కలిగితేనే ఆ తర్వాత ఈ మోక్ష విద్యలోకి ప్రవేశించేందుకు అవకాశం కలుగుతుంది మోక్షం కావాలనే పట్టుదల కూడా మరి ఈ వైరాగ్యం వల్లనే కలుగుతుంది ఈ మోక్షం కావాలనే పట్టుదల పేరే ముముక్షుత్వం అందుకనే ఈ రెండవ ప్రకరణం పేరు ముముక్షు వ్యవహార ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణం అయిపోయిన తర్వాత పెట్టిన ప్రకరణం పేరు ఉత్పత్తి ప్రకరణం ఎందుకని మోక్షం మీద తీవ్రమైన ఇచ్చగలవాడు ఏం చేయాలయ్యా అంటే ఈ ప్రపంచానికి అసలు ఉత్పత్తి ఉందా లేదా స్థితి ఉందా లేదా ఉంటే ఆ ఉత్పత్తి ఎటువంటిది ఆ స్థితి ఎటువంటిది అని తనలో తనే విచారణ చేసుకోవాలి శ్రీరామచంద్ర ప్రభువు ఎవరూ చెప్పకుండా తనంతా తానుగా చేసుకున్న విషయం ఇదే ఈ ప్రపంచం యొక్క మూల స్వరూపం ఏమిటనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఈ విచారణ చేస్తే దానంతా అదే తెలుస్తుంది అందుకనే ముముక్షువ్యవహార ప్రకరణం తర్వాత వారు మహర్షి ఉత్పత్తి ప్రకటన పెట్టారు ఆ తర్వాత స్థితి ప్రకటాన్ని పెట్టారు సరే ప్రపంచాన్ని పరిశీలించామయ్యా ఏం జరుగుతుంది అంటే ఏమీ చెయ్యక్కలేదయ్యా ఈ ప్రపంచాన్ని పరిశీలించండి చాలు ఇంకేమీ చెయ్యక్కర్లేదు కేవలం పరిశీలిస్తే చాలు ఏమని తెలుస్తుంది ఈ ప్రపంచం తనంతటి తనే ఉపశమించిపోద్దు ఇంకా తెలిసిందికేం లేదు అక్కడ ఈ ప్రపంచం ఎక్కడ ఉపశమిస్తోందో ఆ స్థానం పేరే పరమాత్మ అందుకనే నాలుగవ ప్రకరణం పేరు ఉపశమ ప్రకరణం అని పెట్టాడు వాల్మీకి మహర్షి ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది కదా ఈ ప్రపంచం ఉపశమించి పోయింది అనుకోండి మీరు చెప్పినట్టుగా అప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచం దేనిలో ఉపశమిస్తోందో అది మిగులుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం ఓ సముద్రం ఉంది పెద్ద అల లేచింది ఇది లేచింది అల ఉంది అనుకునే అది కాస్త పడిపోయి ఉపశమించిపోయింది అది దేంట్లో ఉపశమించింది సముద్రంలో ఉపశమించింది అంటే దేంట్లోంచి అది పైకి లేచిందో దాంట్లోనే ఉపశమించింది అలాగే ఈ ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మలోనే ఉపశమిస్తుంది ఆ పరమాత్మ స్వరూపమే ఆనందం అందుచేత ఆనంద స్వరూపి అయినటువంటి పరమాత్మలో ఈ ప్రపంచమంతా ఉపశమిస్తుంది ఏం చేస్తే ఉపశమిస్తుంది ఏం లేదు విచారణ చేస్తే ఉపశమిస్తుంది అలా పరమాత్మలో ప్రపంచం పోయే స్థితి ఏదైతే ఉందో దాని పేరు నిర్వాణం ఇదే చిట్ట స్థితి అందుకనే వాల్మీకి మహర్షి యొక్క ప్రణాళికలో ఈ నిర్వాణ ప్రకరణమే చివరి ప్రకరణం ఈ రకమైనటువంటి ప్రణాళికతో వాల్మీకి మహర్షి యోగ వాసిష్ట గ్రంథాన్ని మనకి ఉపదేశిస్తూ ఉన్నాడు ఇందులో ఇప్పుడు మనం వైరాగ్య ప్రకరణలో ఉన్నాం వేదాంత విద్య మొత్తానికి మూల స్తంభం వైరాగ్యమే ఎందుకంటే శ్రీరాముడికి వైరాగ్యం కలిగటం వల్లనే ఈ గ్రంథం అంతా మనకి అట్లాగే ఏ సాధకుడికైనా సరే వైరాగ్యం కలిగితేనే మోక్ష విద్యలోకి ప్రవేశం ఉంటుంది ఇప్పుడు వాల్మీకి మహర్షి కూడా శ్రీరామ శ్రీరాముడి యొక్క వైరాగ్య స్వరూపాన్ని పరిపూర్ణంగా వర్ణించడం అనేటువంటి మెషతో వైరాగ్యం అనేది ఎలా ఉండాలి వైరాగ్యం రావటానికి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి వైరాగ్యం రావటానికి ఏ రకమైన విశ్లేషణ చేయాలి వైరాగ్యం వచ్చిన వాడు ఏ రకంగా ప్రవర్తించాలి అనే విషయం తెలియటం కోసం ఈ వైరాగ్య ప్రకటనలో శ్రీరాముడి యొక్క వైరాగ్య విధానాన్ని మన ముందు వెన్నెలపరిచినట్టు పరిచేస్తున్నాడు బాగానే ఉందండి అసలు వైరాగ్యం అంటే ఏమిటి దాని గురించి అంత ఆలోచన ఉంది కయ్యా వైరాగ్యం అనే పదం వచ్చింది రాగము అనేది ఒక పదం ఉంది దానికి వ్యతిరేకమైనది వైరాగ్యం విరాగము లేక వైరాగ్యం రాగం అంటే ఏమిటి ప్రేమ రాగానికి వ్యతిరేకం వైరాగ్యం అన్నారుగా ప్రేమకి వ్యతిరేకమైనది ద్వేషమే కదా కనుక వైరాగ్యం అంటే ద్వేషం అన్నమాట అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ పప్పులో కాలేసి ఇది వైరాగ్యానికి ద్వేషానికి ఎట్టి సంబంధము లేదు ఆ విషయం గ్రహించక కొందరు భార్యను ద్వేషించి అదే వైరాగ్యం అనుకుని వెళ్లి బైరాగుల్లో కలుస్తూ ఉంటారు కొంతమంది ఏమో సంపదలను సంపద కలవాళ్ళను ద్వేషించి అదే వైరాగ్యం అనుకుని వెళ్లి బైరాగుల్లో కలుస్తూ ఉంటారు మరి కొందరు జీవితంలో దుఃఖాలు వచ్చి మీద అది తట్టుకోలేక ఆ దుఃఖభారం మీద ఉండేటువంటి ద్వేషంతో వైరాగ్యం కలిగిందనుకుని వెళ్ళి బైరాగుల్లో కలుస్తూ ఉంటారు ఇంతకంటే ఘనలో మరికొంతమంది ఉన్నారు మోక్షం ఏదో గొప్ప పదవి కట్టుకున్న బెళ్లాన్ని వదిలేస్తే ఆ పదవిని పొందేందుకు అర్హత వస్తుందిట అని ఎక్కడెక్కడో శాస్త్రాల్లో ఏదేదో విని ఆ పై పదవి రావాలనే ఆశతో ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలన్నీ వదిలేసి పక్కన్న వాళ్ళందరినీ ద్వేషించేసి అత్యాశతో వెళ్లి వైరాగుల్లో కలుస్తూ ఉంటారు ఇలాంటివి ఏవి కూడా వైరాగ్యం కానే కావు ఎందుమీదయ్యంటే ఎందుకయ్యా అంటే భార్య మీద కోపంతో సన్యాసం పుచ్చుకున్నవాడు కోపం చల్లారంగానే మళ్లీ వచ్చి సంసార ఉంటాడు అల్లే అలాగే దుఃఖాలు ఎక్కువైపోయి సన్యాసం పుచ్చుకున్నవాడు మళ్లీ కొన్నాళ్ళకి కాలగతిలో సుఖాలు వచ్చి పడితే వచ్చి సంసారంలో పడుతూ ఉంటాడు అలాగే పదవి మీద ఆశపడి సన్యాసం పుచ్చుకునేవాడు పదవి మీద ప్రేమ మళ్లీ పొంగెత్తేటప్పటికీ మోక్షమనే పదవి మనకి దక్కకపోయేసరికి వాడు మళ్లీ వెనక్కి వస్తూ ఉంటాడు ఎందుకంటే వాడికి ఉన్నది పదవి మీద ప్రేమే కదా అందువల్ల వాడికి కలిగింది వైరాగ్యం కాదు ఇవేవీ వైరాగ్యాలు కావు గనక ప్రపంచ తత్వ పరిశీలన ఎవడైతే చేస్తాడో వాడికి ఈ ప్రపంచం అస్థిరమని అనిత్యమని దీంట్లో ఏమీ సారం లేదని వాడి గుర్తింపు కలుగుతుంది అలా ఎవరికైతే గుర్తింపు కలుగుతుందో వాడు తనకి ఈ ప్రపంచానికి సంబంధం ఏమిటి అని విచారణ చేస్తాడు అలా ఎవడైతే విచారణ చేస్తాడో వాడికి లోపల తన తన గురించి తనకే సద్విచారణ ప్రారంభమవుతుంది ఆ సద్విచారణ వల్ల ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థం మీద అనాసక్తి ఏర్పడుతుంది సద్విచారణ వల్ల ఎవరికైతే అనాసక్తి ఏర్పడుతుందో అట్టి అనాసక్తి మాత్రమే వైరాగ్యం ఈ అనాసక్తి ద్వేషం కాదు ఇది ఏది సత్యం కాదు గనక నిత్యం కాదు గనక దీంట్లో సారం లేదు గనక దీని అనాసక్తే తప్పితే ఇది ద్వేషం కాదు కనుక సద్విచారణ జనితమైన అనాసక్తి మాత్రమే అది వైరాగ్యము అని మనం స్పష్టంగా గ్రహించాలి విచారణ వల్ల ఏం జరుగుతుంది ముందు ఈ ప్రపంచం అశాశ్వతము అని తేలిపోతుంది అది నిర్ధారణ అవుతుంది అశాశ్వతమైతే అవనండి ఉన్నంతకాలం ఇది ఉంది కదా వీటిలో మంచివి కొన్ని ఉన్నాయి కదా వాటిని మనం అనుభవిద్దాం అనుభవిస్తే తప్పేమిటి అని ఆలోచన కలగడం మామూలుగా మానవులకు సహజం కానీ ఈ దృశ్యమాన పదార్థాల్లో నిజంగా మంచిది అనిపించుకోదగిన పదార్థం ఏదైనా ఉందా లేదా దానికోసం మళ్ళీ విచారణ చేయాలి అలా విచారణ చేస్తే ఆ విచారణలో తాత్కాలికంగా అయినా సరే కొన్ని విషయాలు మంచివేనండి అని తెలితే పోనీ దాన్ని అలా విచారణ చేయండి అన్నా అట్ట అంటే శిష్యుడు అంటున్నాడు ఈ డొంకజరుడంతా దేనికండి ఈ ప్రాపంచిక విషయాలు ఏవి మంచివి కావు దేన్ని పట్టుకోబోకు అని ఒక మాటలో కొట్టేయకూడదా ఎందుకు ఊర్ఖిని మిలికలు తిప్పి చెబుతారు అని అడిగాడు ఎవరు మామూలు శిష్యుడు మామూలు గురువుని ఊర్ఖిన చర్చ కోసం మనం చెప్పుకుంటున్నాం అటువంటి శిష్యుడికి గురువు ఏం చెబుతాడు గురువుగారు చెబుతున్నాడు ఒకరేమి చెప్పారనేది నీ సమస్య కాదయ్యా నీ హృదయం నీకేం చెబుతోంది అది సమస్య నీ హృదయం నీకు చెప్పే సమాధానాన్ని బట్టి నువ్వు సాధించవలసినటువంటి సాధన విధానం మారిపోతూ ఉంటుంది నీ హృదయం నీకు సరి అయిన మాట చెప్పాలంటే నువ్వేం చేయాలంటే ఆ హృదయం చేత సద్విచారణ చేయించాలి సద్విచారణ అంటే ఏమిటి అంటే లోకంలోనూ ప్రతి వస్తువులో కూడా కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది మంచి ఏమిటి చెడు ఏమిటి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దృష్టితో చూస్తాడు ఒక దృష్టితో చూసినప్పుడు ఒక రకమైన గుణం మంచి గుణం అవుతుంది అదే మరో దృష్టితో చూసినప్పుడు అదే గుణం చెడుగుణం కావచ్చు కనుక మనం చేసే పరిశీలనందే మనం ఏ లక్ష్యం కోసం ఈ పరిశీలన చేస్తున్నామో ముందుగా నిర్ణయం చేసుకుని ఆ లక్ష్యానికి అనుగుణమైన దృష్టితో మనం పరిశీలన చేయాలి ఉదాహరణకి ఒక రసాయనిక శాస్త్రవేత్త ఉన్నాడు రసాయనిక శాస్త్ర పరిశోధన చేస్తున్నాడు అనుకోండి అతను లోక పరిశీలన చేస్తే ఏ రకంగా చేయాలి ఒక చెట్టు తీసుకున్నాడు అతను ఆ చెట్టు తీసుకున్నప్పుడు ఈ చెట్టులో పూలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి అందం ఎట్లా ఉంది వెనకాల నుండి ఆకాశంతో దీనికి కాంట్రాక్ట్ ఎట్లా ఉంది ఆ దృష్టితో చూస్తే వాడు రసాయనిక పరిశోధనకి పనికిరాడు వాడు ఈ చెట్టులో ఉన్నటువంటి మూలములైనటువంటి మూలకములేమిటి ఏ మూలకముల యొక్క సంయోగం చేత ఏ ఆర్గానిక్ ఎలిమెంట్స్ దీంట్లో ఉంటే దీంట్లో ఈ రకమైనటువంటి పెరుగుదల వస్తుంది ఈ రకమైన రంగు వస్తుంది అని ఈ రకంగా ఆర్గానిక్ ఆస్పెక్ట్తో పరిశీలన చేయాలి అప్పుడు వాడికి కనిపించే మంచి చెట్లు వేరు వాడే ఒక కళాకారుడు అనుకోండి ఆ చెట్టును పరిశీలించేటప్పుడు దీని ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉన్నాయా లేక లేత ఆకుపచ్చగా ఉన్నాయా దీని ఆకులకి దీని పువ్వులకి రంగులో భేదం స్పష్టంగా ఉందా లేదా దీన్ని ఫోటో తీస్తే ఎలా వస్తుంది చిత్రంగా వేస్తే ఎలా వస్తుంది ఈ రకమైన ఆలోచనతో వాడు పరిశీలన చేస్తాడు వాడు దృష్టి వేరు ఇప్పుడు మనం ఏ దృష్టితో లోకాన్ని పరిశీలన చేస్తున్నాం అంటే ఈ లోకం యొక్క పరమార్థ సత్యం ఏమిటి అసలైన సత్యం ఏమిటి అనే దృష్టితో పరిశీలన చేస్తున్నాం కనుక మనం చేసేటువంటి పరిశీలనంతా విమర్శంతా ఏ రకంగా ఉండాలి అంటే మన పరమార్థ నిర్ణయానికి అనుకూలమైనటువంటి దృష్టికోణంతో ఉండాలి అంటే పరమార్థమైన సత్యమేది ఆ సత్యానికి అనుకూలించే గుణం ఈ వస్తువులో ఏదైనా ఉందా లేదా అలా ఉంటే ఆ గుణం మంచిది అది మంచి పరమార్థమైన సత్యానికి అనుకూలంగా లేకుండా దీంట్లో ఏదైనా గుణం ఉంటే అది చెడు మన దృష్టిలో మనం చేయవలసినటువంటి విచారణ ఇది దీని పేరు సద్విచారణ దీని పేరు సద్విమర్శ సత్ అంటే ఏమిటి మంచి ఏమిటి ఇక్కడ మంచి అంటే మనం చేయబోయేటువంటి చివరి లక్ష్యం ఏదైతే ఉందో చేరబోయేటువంటి చివరి లక్ష్యం దానికి అనుకూలమైన దృష్టితో పరిశీలన చేయటం కనుక ఈ రకమైనటువంటి సద్విమర్శ చేయాలి సద్విచారణ చేయాలి దా వాటితో మంచి చెడులను విచారించేందుకు ప్రయత్నం చేయాలి మరి దానికి విధానం ఏమిటి విధానం ఏమిటంటే ప్రతి వస్తువును తీసుకోవాలి తీసుకుని ఆ విధానం ప్రకారంగా సామాన్యులకు ఇది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ పూర్వమే ఇటువంటి విచారణ ఎవరెవరైతే చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అయ్యా లోకంలో ఈ కను వస్తువులు కనిపిస్తున్నాయి కదా ఐశ్వర్యం కనిపిస్తోంది అందం కనిపిస్తోంది దుఃఖాలు కనిపిస్తున్నాయి ఏదో కోరికలు కనిపిస్తున్నాయి విద్యలు కనిపిస్తున్నాయి రాజ్యాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా వీటిని గురించి మీరు ఏం విచారణ చేశారు ఏ రకంగా ఆలోచనలు చేశారు అని తెలుసుకోవాలి ఎందుకంటే సామాన్యుడికి అంత సద్విచారణ దానంతటా తనకే అందుకోవడం కష్టం అందుకోసం పెద్దలేం చేశారో తెలుసుకోవాలి మరి ఎవరు పెద్దలు అది మనకు కష్టమవుతుందని వాల్మీకి మహర్షి మన మీద దయ్యతో సాక్షాత్ శ్రీరాముడికి శాపవశాన ప్రాప్తించినటువంటి అజ్ఞాన దశలో అంటే స్వల్పకాలికమైనటువంటి అజ్ఞాన దశలో ఆ శ్రీరాముడిలో ఏ రకమైనటువంటి విచారధార కొనసాగిందో దాన్ని మనకు ఆదర్శంగా ఇప్పుడు చూపించడం కోసం ఈ వైరాగ్య ప్రకటనలో శ్రీరాముడికి ఏ రకమైనటువంటి ఆలోచన కలిగింది ఏ రకంగా ప్రతి వస్తువును ఆయన విశ్లేషణ చేశాడు ఏ రకమైనటువంటి నిర్ణయాలకు ఆయన వచ్చాడు ఈ విషయం చెప్పడం కోసం మొట్టమొదటిదైనటువంటి వైరాగ్య ప్రకటనలో ఈ వైరాగ్య విధానాన్నంతా మనకి మొత్తం అంశాల వారీగా ఒక్కటొక్కటిగా పంతొమ్మిది సర్గల్లో దాన్ని వర్ణించి చెప్పాడు పదమూడవ సర్గలో ఈ వైరాగ్య విశ్లేషణ గురించిన చర్చ ప్రారంభమైంది యోగవాశిష్టంలో ఆ పదమూడవ సరుగ దగ్గర నుంచి ఆ తర్వాత పంతొమ్మిది సర్గల దాకా వరసగా ఈ వైరాగ్యాన్ని గురించే వాల్మీకి మహర్షి శ్రీరాముడు ముఖాంతరంగా మనకు చర్చ చేయించాడు దాంట్లో శ్రీరాముడు ఒక్కొక్క అంశాన్ని అంటే లోకంలో కనిపించేటువంటి వివిధ వస్తువుల్లో ప్రధానంగా మానవుల యొక్క మనుషుల్ని ఏవి ఏవి ఆకర్షిస్తూ అటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకుని ఒక్కొక్క దాన్ని గురించి మంచి చెడు అన్ని విచారణ చేసి నిర్ణయాలు చెప్పేశాడు పదమూడో స్వర్గలో శ్రీరాముడు మొట్టమొదటిగా తీసుకుంది ఏమిటంటే ఐశ్వర్యం అంటే సంపద ఆయన స్వయంగా రాజకుమారుడు గనక అఖండమైనటువంటి చక్రవర్తి వైభవంతో ఉంటున్నాడు గనక మరి ఐశ్వర్యంలో ముణిగిలుతున్నాడు గనక ఐశ్వర్యాన్ని గురించే మొట్టమొదటిగా ఆయన విశ్లేషణ ప్రారంభించాడు సంపదల గురించి శ్రీరాముడు విశ్లేషణ చేసి ఏమంటున్నాడంటే ఎలా విచారణ చేశాడో మనకి వాల్మీకి మహర్షి చూపిస్తున్నాడు ఆయన చెబుతున్నాడు శ్రీరాముడు సంపదలు రావడం పోవడం రెండుంటాయి సంపదలు రాక వల్ల కష్టమే పోక వల్ల కష్టమే అంటున్నాడు ఆయన అదేమిటయ్యా అంటే డబ్బు దాచుకున్నా ప్రమాదమే ఖర్చు పెట్టినా ప్రమాదమే అన్నాడు ఈ విధంగా ప్రారంభించి ఐశ్వర్యంలో ఉన్న దోషాలను సుమారుగా ఇరవై కోణాల్లోంచి పరిశీలించి చెప్పాడు ఎవడు శ్రీరాముడు పన్నెండేళ్ల శ్రీరాముడు చెప్పి చెప్పి చివరికి ఆయన ఏమన్నా అంటే నశ్రీసుఖాయ భగవన్ దుఃఖాయవ హి హే విశ్వామిత్ర మహర్షి ఈ సంపద వల్ల ఏమీ సుఖం లేదు సంపద పెరిగిన కొద్దీ దుఃఖమే ఇది నేను నిశ్చయం చేసి చెప్పేస్తున్నాను అన్నాడు అని తేల్చి చెప్పేశాడు అదేమిటయ్యా సంపదల వల్ల నువ్వు చెప్పేటువంటి పరమార్థ సత్యమైనటువంటి మోక్ష సుఖం లేకపోవచ్చు కానీ ఐహిక సుఖం కూడా లేదంటావా అంటే లేదండి అన్నాడు ఎందుకంటే ఐశ్వర్యం ఉన్న కొద్దీ కష్టాలే పెరుగుతున్నాయి తప్పితే ఒక వ్యామోహంతో దీనివల్ల ఏదో పెద్ద సుఖాలు వస్తాయని వ్యామోహంతో ఐశ్వర్యం పెంచుకోవడం తప్పితే దీనివల్ల ఇహలోకంలో కూడా సరియైనటువంటి సుఖం లేనేలేదు అని ఆయన తేల్చేశాడు ఈ రకంగా శ్రీరామచంద్ర ప్రభు సంపదతో ప్రారంభించి లోకంలో వ్యామోహం కలిగించే అంశాల్లో ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క దాన్ని కూడా విస్తారంగా అనేక కోణాల్లోంచి విశ్లేషించి ఆ విశ్వామిత్రి మహర్షి ముందర తన యొక్క వైరాగ్య కారణాలని ఆయన ప్రకటించాడు ఆ విషయాలన్నీ కూడా శ్రీ వాల్మీకి మహర్షి కవితామయంగా మరి పంతొమ్మిది అధ్యాయాల్లో విస్తారంగా వర్ణించి ఉన్నాడు కానీ ఒక్కొక్క అధ్యాయంలోనూ సుమారుగా ఎనభై శ్లోకాలు డెబ్బై శ్లోకాలు అట్లా విచారణ చేసుకుంటూ వెళ్ళాడు వాల్మీకి మహర్షి కానీ మనం ఇక్కడ రేఖ మాత్రంగానే విచారణ చేసుకుంటున్నాం గనక ఆ విషయాలను సంగ్రహంగా మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం సంపద గురించి శ్రీరాముడు ఏం చెప్పాడు అప్పుడు వినేశాం నశ్రీసుఖాయ భగవాన్ చేర్చేశాడు సంపద వల్ల ఇహలోక సుఖం కూడా లేనేలేదు అన్నాడు ప్రతివాడు ఆశీర్దించడం మనకి ఆశీర్ ఆశీర్దిస్తారంటే మొదలు నమస్కారం పెట్టగానే దీర్ఘాయుష్మ అనుభవ అంటే నీకు మంచి ఆయుష్ దీర్ఘకాలం బతికొందుగా కానీ ఎందుకని ప్రతివాడు ఫస్ట్ కోరుకునేది తను దీర్ఘకాలం జీవించాలి అని ప్రతివాడికి దీర్ఘాయుష్యం మీద అంతులేని ఆకర్షణ అంతులేని కోరిక ఏమిటి దీనివల్ల ఫలం దీర్ఘకాలం బతికి ఉంటే ఏమిటి ఫలం అది ఎవడు విచారణ చేయుడు దాని గురించి ప్రశ్నే మనసులోకి రాదు సహజంగానే తన దీర్ఘకాలం బతికి ఉండాలి అని కోరిక ఉంటుంది దీర్ఘకాలం బతికి ఉంటాను అని మనసులో నిర్ణయం చేసుకుని దాని ప్రకారం తన జీవితంలో ఇది చేస్తాను అది చేస్తాను ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళుతూ ఉంటాడు బతికి చేస్తాడు శాస్త్రాలు చదువుతాడు వ్యాపారాలు చేస్తాడు సంపదలు సంపాదిస్తాడు ఏమి చేసినా అన్నిటితోనూ దుఃఖమే పెంచుకుంటూ ఉంటాడు అదేమిటయ్యా ఏమిటి దుఃఖం అంటే చెబుతున్నాడు ఆయనే శ్రీరామచంద్ర ప్రభు భారేకిన శాస్త్రం భార జ్ఞానంచ రాగిణ అశాంతశ మనోభార భార అనాత్మవిధ వపుకు ఇది శ్రీరాముడు చేసిన విశ్లేషణ భారహ అవివేకిన శాస్త్రం బతికున్న మనిషి ఏం చేస్తా అండి చిన్నపిల్లవాడిని తీసుకెళ్లి ముందర ముందర కిండర్ గార్డెన్లో వేస్తారు తర్వాత వాటి చేత డాక్టరో ఇంజనీరింగో వేదాంతమో ఇంకోటో ఇంకోటో చదివిస్తారు చాలా శాస్త్రాలు చదివేస్తాడు ఈ శాస్త్రాలన్నీ చదివి చదివి ఏం చేస్తాడు వాడి చివరికి ఆ చదివిన శాస్త్రాలు నెత్తిమీద కొండలాగా పేర్కొంటే ఎంత చదివినా గ్రంథాలు కంఠస్థమతాయే తప్పితే ఆ జ్ఞానం ఒక పట్టాను వంట పట్టదు వంట పట్టకపోయేటప్పటికీ ఈ శాస్త్రాలన్నీ కూడా నెత్తిన పెట్టిన కట్టెల మోపుల్లాగా బరువు ఉంటాయి ఇవి మరిచిపోతామేమో అని ఒకటే భయం అవి మరిచిపోకుండా ఉండేందుకోసం మళ్లీ మళ్లీ బట్టి పడుతూ ఉంటాం నూరుకుంటూ ఉంటాం ఇదే పని వాడికి జీవితం దీనికే సరిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అపజెప్పేస్తూ ఉంటాడు బ్రహ్మాండంగా అదో కీర్తిగా భావిస్తూ ఉంటాడు ఏదో పది రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాడు కనుక ఎవరికైతే చదివిన శాస్త్రాల వల్ల మనస్సుకి జ్ఞానం వంట పట్టదో వాడికి ఈ శాస్త్ర వాడికి నెత్తి మీద కట్టెల మొప్పులాగా భారం అయిపోతుంది సరే కొంత ఒకటికి చదువుకున్న శాస్త్రం కొంతవరకు వంట కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయండి వాడికి మరిచిపోతాననే భయం లేదు ఆ శాస్త్రం యొక్క ఆ ఆలోచన వాడికి పట్టింది కనుక కొత్త కొత్త పరిశోధనలు చేసి తాను వాటి అదే శాస్త్రంలో కొత్త పరిశోధన వ్యాసాలు గ్రంథాలు కూడా రాయగలడు అటువంటి స్థితికి వచ్చాడు అయితే వాడే ఆలోచిస్తాడు నేనింత చదివా కదా ఇన్ని పరిశోధనలు చేశా కదా నాకు దీనివల్ల ఏం వచ్చింది సంపద ఏమీ లాభం లేకపోతే నేనింత చదవడం దేనికి ఈ డిగ్రీలని దేనికి ఈ రీసెర్చిలు దేనికి కనుక ఇవంతా కూడా నేను చేయడం చాలా దండగా పనిచేశాను రాత్రిం పొగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఇంత చదువు చదివాను నింత చదివిన చదువు చదివినటువంటి పరిస్థితి నాది ఇట్లాగే ఉంది ఎస్ఎల్సి తప్పిన వాడు నాకంటే ఎక్కువ సంపాదించేస్తున్నాడు అని ఈ రకంగా వాడు దుఃఖంలో పడిపోతాడు అశాంతిలో పడిపోతాడు అంటే ఎవడైతే ఆశాపరుడు వాడికిందరుగుతుందనమాట వాడికి నాకు ఈ సంపద కావాలి ఆ సంపద కావాలి అనేటువంటి ఆశ ఉంది తప్పితే వాడికి జ్ఞానం అనేది పరమార్థంగా కావలసిన వస్తువు కాదు ఆ జ్ఞానం ద్వారా సంపాదించవలసినటువంటి సంపద ఏదో ఉంది వాడికి అది వాడికి రావాల్సిన ప్రతిఫలం అది రాకపోయేటప్పటికీ ఈ సంపాదించిన జ్ఞానం కాస్త వాడికి భారంగా మారిపోతుంది ఎంతసేపటికి తనకు ఆ సంపద రాలేదే ఈ సంపద రాలేదే అని తపనగా ఉంటుంది కనుక ఈ విధంగా శాస్త్రాలు కంఠత వాడికి శాస్త్రాలు హృదయంలో పట్టిన వాడికి కూడా ఎప్పుడైతే అనుకున్న ఫలితం రాలేదో అది మనస్సుకు అశాంతిని పెంచుతుంది తప్పితే దానివల్ల ఏ రకమైనటువంటి సుఖము లేదు ఎప్పుడైతే మనస్సుకి శాంతి లేదో అది ఆ మనస్సే మనిషికి భారమైపోతుంది ఎప్పుడైతే మనస్సు భారం అయిపోతుందో జీవితమే భారం అయిపోతుంది కనుక హే ఈ ఆయుష్యం ఏ రకమైన ప్రయోజనం లేదని నేను నిర్ణయం చేశాను అని శ్రీరామచంద్ర ప్రభు మనవి శ్రీరామచంద్ర ప్రభు చెబుతున్నాడు భారో వివేకిన శాస్త్రం భారో జ్ఞానంచ రాగిణ అశాంత మనోభారో భారో నాత్మవిదో శ్రీరామచంద్ర ప్రభు తనకు ప్రపంచాన్ని పరిశీలించినప్పుడు ఏ ఏ విషయంలో ఏ గుణదోషాలు కనిపించినాయో వాటి వల్ల తనకు ఎలా వైరాగ్యం కలిగిందో విశ్వామిత్ర మహర్షికి వివరిస్తూ ఉన్న ఘట్టమిది మొదటగా ఐశ్వర్యాన్ని గురించి విశ్లేషణ చేశాడు ఆ తర్వాత శ్రీరాముడు ఆయుష్యాన్ని గురించి వివేచన చేస్తున్నాడు ప్రతి మనిషి దీర్ఘకాలం జీవించి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే రాముడు అడుగుతున్నాడు జీవించి ఏం చేస్తాడు మనిషి ఆయనే చెబుతున్నాడు జీవించి శాస్త్రాలు చదువుతాడు ముందుర ఏ మూడో ఏటనో కిండర్ గార్డెన్లో వేస్తే మెల్లిమెల్లిగా చదువులన్నీ చదివి ఇంజనీరో డాక్టరో ఇంకోటో వంకోటో కవో వేదాంతో ఏదో శాస్త్రాలు చదివేస్తాడు శాస్త్రాలు కంఠస్థమవుతాయి కంఠస్థమైన శాస్త్రాలు మరిచిపోతానేమో అనే భయంతో వాటిని ఎప్పటికప్పుడు బట్టీ పట్టుకోవడమే సరిపోతూ ఉంటుంది ఎంతగా ఎంతకీ ఈ శాస్త్రాల సారం మనస్సుకు పట్టదు ఇది ఒక స్థాయి ఈ స్థితిలో ఉన్నవాడికి వాడికి చదివిన శాస్త్రాలన్నీ ఎప్పటికప్పుడు మనస్సుకు భారంగా తయారవుతుంటాయి మనిషికి భారంగా తయారవుతూ ఉంటాయి శాస్త్రాలు చదవగా చదవగా అవి వంటపడుతూ ఉంటాయి వాటిలో కొత్త గ్రంథాలు కూడా రాయగలిగిన శక్తి వస్తూ ఉంటుంది కానీ ఈ చదివిన శాస్త్రాల వల్ల నాకేం లాభం కలుగుతోంది నాకేదన్నా మంచి మంచి సన్మానాలు జరుగుతున్నాయా సంపద బాగా వస్తోందా అని ఆలోచన చేసి అటువంటివి కనుక రాకపోయినట్లయితే నాకు ఈ శాస్త్రాల వల్ల ఏం ప్రయోజనం ఉంది చదువు లేని వాడే నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అని ఆశలు గలవాడు శాస్త్రజ్ఞానాన్ని తిట్టుకుంటూ ఉంటాడు కనుక వాడికి మళ్ళీ చదివిన శాస్త్రం అంతా కూడా మరి నెత్తి మీద భారంగానే తయారవుతూ ఉంటుంది జ్ఞానమూ భారమే శాస్త్రము భారమే అయిపోయింది రెండు తెగల వారికి ఇక ఈ రెండు రకాల రకాలుగాను గనక భారం నెత్తిన పడేటప్పటికీ వాడికి మనస్సులో ఏమీ శాంతి లేకుండా పోతుంది శాస్త్రము ప్రయోజనం లేదు ఆ శాస్త్రం వల్ల హృదయంలో కలిగిన జ్ఞానం వల్ల ప్రయోజనం లేకపోయేటప్పటికీ మనస్సులో శాంతి లేకుండా ఎప్పుడైతే మనస్సులో శాంతి లేకుండా పోయిందో ఆ మనస్సు ఎలా ఉంటుందంటే పుండు వలచిన అవయవంలాగా ఉంటుంది మనకి చెయ్యుందని మనకైనా గుర్తుంటుందా ఎప్పుడైనా పనులు జరిగిపోతూ ఉంటాయి ఇక్కడ ఈ చెయ్యుంది అని ప్రత్యేకంగా గుర్తుండదు అదే దాని మీద కనుక ఒక పుండు లేచిననుకోండి కురుపు లేచిననుకోండి ఆ కురుపు సఫలిస్తూ ఉంటే ఎప్పుడు ఇక్కడ ఈ చెయ్యుంద్రబాబు అని గుర్తొస్తూ ఉంటుంది అట్లాగే ఎప్పుడు మనస్సు కనుక శాంతిగా ఉంటే మనస్సు ఉందనే విషయం మనకు గుర్తుండదు మనస్సు గనక అశాంతిగా ఉంటే ఎప్పుడు అది సలపరింత పెడుతూనే ఉంటుంది అలా సరఫరింత పెట్టేటువంటి మనస్సు వాడికి భారంగా అయిపోతూ ఉంటుంది జీవికి అది ఎప్పుడూ అక్కర్లేని ఆలోచనలు చేస్తూ ఉంటుంది అంతు పొంతులైన ఆచనలు చేస్తూ ఉంటుంది కనుక ఆ మనస్సు వాడికి భారమే ఆ జీవికి ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ జీవికి నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం తెలీదు తానెవరో తనకు తెలియదు గనక ఎందుకోసం ఈ శాస్త్రాలు చదువుతున్నాడో వాడికి అర్థం కాదు ఎందుకోసం ఈ ఆశలన్నీ పెంచుకుంటున్నాడో అర్థం కాదు ఎందుకోసం ఈ ఆలోచనలన్నీ చేస్తున్నాడో వాడికి అర్థం కాదు ఏదీ తెలియకుండా ఉంటంచేత వాడు చేసే ప్రతి పని కూడా వాడికి భారమే అయిపోతుంది అంటే మొత్తం మీద వాడి శరీరమే వాడికి భారం అయిపోతుంది భారహ అనాత్మవిధ వపు అనాత్మవిధ నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం చేయనటువంటి ఆత్మజ్ఞాన రహితుడు ఎవరైతే ఉన్నాడో వాడికి తన శరీరమే తనకు బరువు అయిపోతుంది ఇలా పర్యవసానంలో తన శరీరమే తన బరువైపోతూ ఉంటే ఈ శరీరాన్ని నిలబెట్టేటువంటి ఆయుష్యం వల్ల ప్రయోజనం ఏమిటండి అని రాముడు విశ్వామిత్ర మహర్షిని అడుగుతున్నాడు భారో వివేకిన శాస్త్రం భారో జ్ఞానంచ రాగిణ అశాంతశ మనోభారో భారో నాత్మవిదో ఈ విధంగా శ్రీరాముడు మానవులకు ఆయుష్యం పైన సహజంగా ఉండేటువంటి ఆశను విశ్లేషణ చేసి ఈ ఆశ నిస్సారమని నిరూపించేశాడు అందుచేత ఆయన ఏం చెబుతున్నాడంటే ఓ మహర్షి నాకు ఈ ఆయుష్యం మీద ఇప్పుడు ఏ ఆశ లేదు నేను దీర్ఘకాలం బతికుండాలని నా శరీరం సుఖంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి ఆశలు నాకు ఏమీ లేవు కనుక ఈ ప్రపంచాన్ని పరిశీలించగా ఐశ్వర్యం తర్వాత ఆయుష్యం కూడా నిస్సారమే అని తేలిపోయింది జయ గురుదత్త